నాలుగు వందల ముప్పై ఎనిమిదవ సంకీర్తన అని ఆనతిచ్చుడర్జునునితో వినియాతని భజించు వివేకమా భూమిలోను జొచ్చి సర్వభూత ప్రాణులనెల్లా ధీమసాననే మోచేటి దేవుడనేను కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడనేను దీపనాగ్నినై జీవదేహముల ఎన్నములు తీపులను అరగించేటి దేవుడనేను ఏపున నిందరిలోని హృదయములోననుందు దీపింతు తలపు మరపై దేవుడనే వేదములన్నిటి చేతా చేత వేదాంతవేత్తల చేతా ఆదినే నరగదగిన ఆ దేవుడను శ్రీదేవితో కూడి శ్రీవెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించ